కాబట్టి శాస్త్ర శాస్త్రం శాస్త్ర శాస్త్రం శిష్య అనేటువంటిది కూడా ద్వైతమే ద్వైతం అంటే నానాత్మం కదా ఇప్పుడు ఈ శాస్త్ర శిష్య శాస్త్రం అని అద్వైతం కుదరదు నిర్విషయత్వం కుదరదు అసంగత్వం కుదరదు ఈ మూడు విషయాలు ఉన్నాయి కదా అనే పూర్వపక్షం చూడండి అది తప్పది ఎందుకంటే ఇప్పుడు కల్పిత ద్వైతము ఉంటుంది వ్యవస్థ కల్పిత సంవృత్య కల్పిత ద్వైతమే తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమైతం శ్రీ దక్షిణామూర్తయ్య అనే శ్లోకంలో కల్పిత ద్వైతాన్ని ఉటంకించి దానితోటి అద్వైతాన్ని బోధించారు కల్పిత ద్వైతాన్ని తీసుకుని అద్వైతాన్ని బోధించారు పంచీకరణ ప్రక్రియ కూడా అంతే ఎలాగంటే ఇప్పుడు ఈ జగత్తులో కోట్లాది పదార్థములు ఉన్నాయి అసంఖ్యాకములైన పదార్థాలు ఉన్నాయి నానాత్వ విశిష్టం నేహ నానాస్తికించిన నానాత్వాన్ని నిరాకరించుంది విష కో కోట్లాది పదార్థాలు జగత్తులో ఉన్నాయి అలా ప్రారంభిస్తాడు అప్పుడు ఏం చేస్తామంటే ఆ కోట్లాది పదార్థాలనే ఐదు భూతములుగా రెడ్జ్యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి భూతములు పంచభూతములు ఈ జగత్తంతా పంచభూతములు తప్ప మరేదీ లేదు అని అంటారు నేను పంచీకరణ పాఠం చెప్తాం అనగానే ముక్కు పట్టుకోవడం పట్టుకున్నాడు ముక్కు అదిగో పంచభూతాలు ఉన్నాయన్నావు కదా పంచభూతాలు ఉన్నాయన్న తర్వాత బ్రహ్మ పంచభూతములు ద్వైతమే తప్ప అద్వైతం ఎక్కడైంది అసంగం ఎలా అవుతుంది పంచభూతాలు ఉన్నాయా లేదా అని ఇలా ముక్కు తప్పది ఈ పంచభూతములనేది కల్పిత ద్వైతం ఎందుకు ఈ కల్పిత ద్వైతము ఉంటే కల్పిత ద్వైతము అజ్ఞాన నివృత్తికి ఉపయోగపడుతుంది అజ్ఞాన నివృత్తికి చాలా సహకరిస్తుంది ఏమంటే ఇప్పుడు ద్వైతం రెండు రకాలు సాధక ద్వైతం బాధక ద్వైతం ఈమె భార్య మీరు నా పిల్లాడు నా నా సంతానము ఇది నా ఇల్లు నేను కర్తని భోక్తని ఇది బాధక ద్వైతం బాధి బాధ పెట్టే ద్వైతం రాత్రి తొమ్మిది గంటలకి బాగా కారంగా ఉన్న టిఫిన్ తినేసి పడుకుని కడుపులో మంట వస్తుంది నిద్ర పట్టం ఆహారము రాత్రి తినే ఆహారం ఎలా ఉండాలి లైట్గా ఉండాలి లెస్ స్పైసీగా ఉండాలి హెవీగా ఎక్కువ స్పైసీ వేసుకుని తినేసి పడుక్కుంటే కడుపు మంట వస్తుంది అంచేతనే వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఈ నో తాగితే మంట తగ్గును అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఎందుకని కడుపు మంట వస్తుంది దాన్ని బాధకము అంటారు కాబట్టి తిని తిండి అలా ఉండకూడదు ఎలా ఉండాలి సాధకంగా ఉండాలి అంటే తినేది దేహమే దేహానికి పుష్టికి చేయాలి రాత్రి నిద్రకి భంగకరం కాకుండా సాధకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అదే రకంగా ద్వైతము బాధక ద్వైతము నా ఇల్లు నావాకిలి నా డబ్బు ఇదంతా నాది నాది నేను నాది అని దేహాభిమానంతో బతకడము అది బాధించే ద్వైతం ఆ ఆ ద్వైతం వల్ల వీడు సంసారం నుంచి ఎప్పుడు బయటపడలేడు ఆ ద్వైతం స్థానంలో ఇంకో ద్వైతాన్ని పెడతాం ఏమని పంచభూతములు నా ఇల్లు నావాకిలీ కాదు పంచభూతములు దేహం కూడా పంచభూతాలే నువ్వు పంచభూతాలే ఇంక పంచభూతాలు లేదు ఈ పంచభూతములనుకో అధిష్టానంగా పరబ్రహ్మ ఇది కల్పిత ద్వైతం దీన్ని సాధక ద్వైతం అంటారు బాధక ద్వైతం అందరూ పంచభూతములు మిమ్మల్ని బాధిస్తాయండి మీకు మీకు అటాచ్మెంట్ కలిగిస్తాయా పంచభూతములు పృథివీ ఆపహ అటాచ్మెంట్ ఉండదు నా ఇల్లు నా వాక్యని నా నీళ్ళు అంటే అటాచ్మెంట్ కాబట్టి కల్పిత ద్వైతము కాదు సాధక అలాగే నువ్వు జిజ్ఞాసుము కమ్ము శాస్త్రాన్ని అధ్యయనం చేయి గురువు దగ్గరికి పో అక్కడ శ్రద్ధగా ఒక సాధకుడిగా ఉండు మరి ఇదంతా ద్వైతమేగా అంటే ఇది బాధక ద్వైతం కాదు సాధక ద్వైతం కాబట్టి స్వరూపాన్ని తెలుసుకునే ఉపయోగపడుతుంది ద్వైతం స్వరూపం తెలిసిన తర్వాత ఆ ద్వైతము తొలగిపోతుంది కాబట్టి సాధక ద్వైతానికి బాధక ద్వైతానికి తేడా తెలియద్దా ఇప్పుడు కాబట్టి శాస్త్రము శాస్త్రీ ఈ విషయములు మనస్సులో ఉండడం చేత ఆ మనస్సుకి అసంగత్వము కుదరదు అనే మాట సరికాదు అర్జునుడి తెలుసుకుంది కదండి ఇప్పుడు ఈ లోకంలో అనేకము గలవు శిష్యుడు వేరు గురువు వేరు శాస్త్రం వేరు ఇది వేరు అది వేరు అనేది నానాత్మభ్రాంతి అంటారు ఈ నానాత్మభ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం వల్ల వచ్చింది సర్వము ఆత్మయే అనే ఆత్మస్వరూపము సర్వాత్మభావం లేకపోవడం చేత ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం చేత అంటే ఆత్మయే శత్రువుగా మిత్రుడిగా సర్వంగా భాషిస్తోంది ఆత్మయే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అనే సత్యాన్ని వీడు తెలుసుకోలేకపోవడం చేత నానా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయనే నానాత్మభ్రాంతి వీడికి కలిగింది అప్పుడు వీడేం చేయాలి ఆ నానాత్మభ్రాంతి వీడిని బాధిస్తుంది వీడిని దుఃఖపడి ఇట్లా కాబట్టి వీడు ఏం చేయాలంటే ఒక కల్పిత ద్వైతాన్ని పట్టుకోవాలి అంటే గురువు దగ్గరికి పోవాలి శాస్త్రాన్ని పట్టుకోవాలి పుస్తకం కొనుక్కోవాలి అదంతా చేయాలి చేస్తే దాంతో యుక్తులు చెప్తారు ఆ యుక్తులు కూడా కల్పిత యుక్తులే వీడు ఆత్మయంలో అసంగత్వము అనే ధర్మం ఒకటి అక్కడ దాని మీద కూర్చుందనే అభిప్రాయం కాదు వీడు సంగము సంగమని వీడు దుఃఖిస్తూ ఉంటాడు కనుక ఆసక్తి పెట్టుకుని అపాని స్వరూపం అసంగమని చెప్పి ఒక యుక్తి చెప్తారు ఆ యుక్తి ఎంతవరకు అంటే సంఘ నివృత్తి కోసం చెప్పిన యుక్తి తప్ప అంతకంటే వేరే దానికి పర్పస్ లేదు కాబట్టి శాస్త్రము గురువు శిష్య శిక్షణ యుక్తులు ఇవన్నీ కూడా కల్పితములే కల్పిత ద్వైతమే ఈ కల్పిత ద్వైతం వల్ల వీడికి స్వరూపము యొక్క జ్ఞానము తొలగుము అందుకోసం పెట్టారు ఇది అంతేకాని యథార్థంగా य द्वैतम होनी का सर पूर्वपक्ष अलाइश दोष इध दोष कस्माव दोषम काोषे य पदार्थ शास्त्रादि सक संास्त्र शास्त्र अंत गुर శిక్షకుడు శిక్ష శిష్య అంటే శిక్షింపబడేవాడు అంటే నేర్పబడేవాడు శిక్షణము అంటే క్లాస్ తీసుకోవటం ఇదంతా ఓ ద్వైతం క్లాస్ తీసుకుంటే వేడిగా ఉందంటే ఓ కూలర్ పెట్టుకో చల్లగా ఉందంటే కొంచెం ఏదైనా మరో వ్యవస్థ తగ్గి తలుపులు వేసుకూర్చో ఒక దాహం తాగడానికి కావాలి కాబట్టి కొండ కొనుక్కొచ్చి పెట్టి దాంట్లో నీళ్లు పోసిపెట్టు ఇదంతా కల్పిత ద్వై మైక్ పెట్టు రికార్డు చెయ్యి ఇదంతా కల్పిత ద్వైతం ఈ ద్వైతం యొక్క తాత్పర్యము ఆసక్తి పెంచుకుని మీరేమో దాంట్లో ఇరుక్కు బొమ్మని కాదు చాలామంది ఆ పని చేస్తారు చాలా దురదృష్టం ఈ సాధు ప్రపంచంలో ఉంటాను నేను నేను చూస్తూ కూడా కలుపుకు చెప్తున్నా నేను మనవడానుకోకండి సన్యా గృహస్థగా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు కదా శాస్త్రాన్ని గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థగా ఉండలేడు ప్రారంభాధీనంగా ప్రారంభం కొంతమంది గృహస్థులుగా ఉండలేదు వాళ్ళు వాళ్ళ ప్రారంభాధీనంగా సన్యాసం ముచ్చుకుని పోతే అందరికీ సుఖం వాళ్ళు గృహస్థులుగా ఉండలేదు వాళ్ళు అందుకోసం ఉదయించలేదు మరి ఏం చేద్దాం ప్రారంభం లేదో ప్రారంభ కర్మవత్వాలు చెప్పడం చెప్పినట్టుగా అలాగే కొంతమంది కంగారు సన్యాసం తీసుకుంటారు అది బరువుపోయి బాధపడతారు ఆ సన్యాసం అది అది అది జీర్ణించుకోలేద మహాభారం ఈ చిన్నమయ స్వామి వేసిన వాళ్ళ పడ్డానండి నేను అనుకుంటాను అంటే పాపం కష్టం వస్తుంది రోగం వస్తుంది శరీరానికి ఎవడు మంచిగా వేణీళ్ళు కాచి చీవుడు కూడా ఉండడు అప్పుడు ఈ మహాత్ముడు వచ్చి ఉపన్యాసాలు చెప్పి వేసేడు వాళ్ళ దాంట్లో పడిపోయాను చేపలు నేను ఇవ్వాలి అయిపోయాడు పాపం బాధపడతాడు ఏం దుఃఖం వచ్చినప్పుడు శరీర బాధ కదా స్కోరమే కదా కాబట్టి కొంతమందికి సన్యాసం అది హజం హివంత అనేది కాదు కొంతవరకు ఏ గృహస్థులుగా ఉండలేదు ఏదో ప్రారంభంగా ఉంటుంది ఈ సాధువు ప్రపంచంలో కూడా ఎలా ఉంటారంటే గృహస్థుగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫోర్స్ ఇన్న ఫోర్స్ లేకపోతే వాట్ ఎవర్ కమ్స్ శోభనాధ్యాస అని కూడా అంటారు ఫ్యాన్సీ థింగ్ ఫ్యాన్సీబుల్ థింకింగ్ దాంతో వచ్చి ఏడావిడావిడిగా సన్యాసం తీసుకుంటారు మనం గురువైనా చెప్పొచ్చు కదా ఎందుగా నీకు సన్యాసానికి కంగారు పోయి రెండు నా దగ్గరికి వచ్చాడు ఒక సన్యాసం చేసి నేను చెప్పాను మూడు సంవత్సరాలు సిద్ధాంతకోమి చదివి తర్వాత మాట్లాడడం అంతవరకు ఆ మాట నువ్వు నేను వినొద్దు ఊరికే ఆర్గ్యుమెంట్ చూడద్దు మూడు సంవత్సరాలు సిద్ధాంతకోమి చదవాలి నేనే సూత్రపడితే చెప్పాలి అప్పుడు నీ సన్యాసం గురించి నేను ఆలోచిస్తాను అంతవరకు నువ్వు మాట్లాడద్దు నాతో అని చెప్పేసి వాళ్ళని వెనక్కి మమ్మీ చేయాలి కానీ అడిగాడు కదా అని చెప్పేసి సన్యాసం ఇచ్చేది కాదు ఇచ్చేస్తే వాడు బరువు కూర్చుంటాడు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు గురువు గారు అని వచ్చి ఎదురుకుల్లో కూర్చుంటాడు సో సన్యాసం తీసేసుకుంటారు తీసేసుకుని ఇంకా అక్కడి నుంచి అక్కడ సంసారం పక్కన పెట్టి ఇంకో కొత్త సంసారం మొదలు పెడతారు పెద్ద సంసారం కొత్త సంసారం మళ్ళీ రాగాలు మళ్ళీ సంసారం మళ్ళీ నాది అనేటువంటి అభిమానం నేను అనేటువంటి భ్రాంతి ఇవన్నీ ఉంటాయి కొత్త సంస్థ ధనము ధనం వ్యామోహము ధనాన్ని క్లోవు చేస్తూ ఉండడము ప్రోగు చేసిన ధనం మీద కాపలా ఉండాలి అంత ధనానికి తనే కాపలా ఉండలేకపోతే కాపలా ఉండి పెట్టాలి ఒకడిని అరే నువ్వు జాతిలో చూస్తూ అకౌంట్ చూపిస్తూ ఉండి నాకని పెట్టాలి ఒకండి వాడు అకౌంట్ని ఉంటాడు అవి చూసి అడుగులు సందన సో ఇలా తయారవుతారు సన్యాసం పేరు పెట్టి గృహం గృహస్థుడికి ఆశ్రమం గృహస్థుడికైతే గృహము ఉంటారు సన్యాసైతే ఆశ్రమం ఉంటారు కానీ మార్బుల్ ఫ్లోరింగ్ అంతా సేమ్ ఏమి తేడా ఉండదు ఎయిర్ కండిషనర్సు మార్బుల్ ఫ్లోర్సు కిచెను తర్వాత కట్లరీస్ మంచి కొత్తగా ఈ మధ్యనే కొత్తగా వచ్చినటువంటి మైక్రోవేవ్ ఓవెను అంటే అన్నీ సేమే ఉంటాయి ఏది తేడా ఉండదు భోజనం కూడా గృహస్థుడు కూడా స్వామీ దగ్గర బ్రేక్ఫాస్ట్ అలా బాగుంటుందని అనుకునే లెవెల్లో ఉంటుంది ఏసీ కూడా ఉంటుంది మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లోప ఉప్మాటే లోప జనాలు ఇన్ని కొంచెం తీసు వచ్చి దాంట్లో ఈ ఈ పౌడర్ పోసి ఒకటి పచ్చి ముద్దట్లో పెట్టి పడి వాళ్ళు వాళ్ళు పడేదో ఎడుస్తుంది అలా ఉంటుంది ఈ లోకువా ఉప్మా అంటే లోకువ అదే స్వామీజీ దగ్గర బ్రేక్ఫాస్ట్ అంటే మంచి హై క్లాస్ ఉంటుంది రెండు మూడు ఐటమ్స్ ఉంటాయి వెరైటీ ఉంటుంది రోజు ఒకటే కాకుండా ఆఖరికి అలా తయారవుతుంది రోగాలు వైద్యాలు హార్ట్ ప్రాబ్లం డయాబెటీస్ అన్నీ ఇదంతా చూస్తే ఏమి సన్యాసం ఏమి గృహస్థ అంటే అభిప్రాయం ఏమంటే ఇదంతా కల్పిత ద్వైతం సన్యాసము గురువు సిక్ కల్పిత ద్వైతం సత్యం చేసుకు కూర్చోకూడదు అది సత్యం అని చెప్పేసి పెట్టలేదు దాన్ని కల్పిత అది పాయింట్ వెరిద్ది పాయింట్ ఈ కల్పిత ద్వైతం వల్ల అజ్ఞాన నివారణ అవుతుంది చూడండి శిష్య శాస్త్ర వికల్పం వికల్పం అంటే భేదం శిష్యుడు వేరు శాస్త్రం వేరు అనే వికల్పము గురువు వేరు అనే వికల్పము తత్వమునందు లేదు ఆ వికల్పము మిథ్య కొంతమందికి గురు అనే పర్సనాలిటీ అంటే కల్టిష్మెంటాలిటీ ఉంటుంది ఆ పర్సనాలిటీ బాగా కరడుగట్టి ఉంటుంది అప్పుడు ఎవరు ప్రస్తున్నారు ఈ సమస్య శిష్యులకు ఉండొచ్చు ఈ సమస్య గురువుకు ఉండొచ్చు ఇద్దరికీ కూడా ఉండొచ్చు సాధారణంగా గురువుకు ఉండి అక్కడి నుంచి శిష్యులకు వస్తుంది చూడు జగత్తంతా అద్వైతం తప్ప గురువు దగ్గర అద్వైతం పనికిరాదు సుమా అని చెప్తారు ఆయన శ్లోకం కూడా రాసి పెట్టాను గురువు దగ్గర అద్వైతం పనికిరాదు అంటే అర్థం ఏంటి గురువు నేను ఆత్మస్వరూపులమే అని అనుకోకూడదు నేను శిష్యుడినే ఆయన గురువే అలా వికల్పం మెయింటైన్ చేయ మరి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు అలా మెయింటైన్ చేయలేదు మరి దానికేం చెప్తారు ఆయన తస్మై గురుమూర్తయే తస్మై గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయ్యే శిష్యుడు గురువు దేవుడు ముగ్గురిని కలిపి ముద్ద చేసి పెట్టారు వికల్పాలన్నింటినీ తీసేశారు కాబట్టి రహస్యమేమంటే శిష్యశాస్త్ర వికల్పం కూడా కల్పిత సంవృత్తి మాత్రమే పరమార్థతత్వంలో శిష్యశాస్త్ర వికల్పం కూడా లేదు అధిష్టాన చైతన్యంలో శిష్యుడు లేదు శాస్త్రం లేదు ఓన్లీ అద్వయ చిన్మాత్ర వస్తువు మాత్రమే గలదు యావ్జీవ త్రయోవంద్యా వేదాంతో గురునీశ్వర నీయందు జీవభావము ఎంతవరకు ఉంటుందో అంటే నేను జీవుడను అంటే కర్తభోక్త అనమాట యావజ్జీవ అంతవరకే నువ్వు మూడింటికి దండం పెడుతూ ఉండవు ఏమిటి వేదాంత గీత ఉపనిషత్తు భాష్యము వాటికి దండం పెడుతూ ఉండాలి ఓ పుష్పం కూడా వెయ్యాలి పుస్తకం మీద గురువు గురువు గారికి ఓ దండం పెడుతూ ఉండడం ఈశ్వరుడికి దండం పెట్టడం ఎంతవరకు ఇది యావజ్జీవ అంతేకాని జీవభావం ఉన్నంత వరకే వేదాంత గురువు ఈశ్వర అనే కల్పితద్వైతం జీవభావం పోయిన వెంటనే వేదాంతము గురువు ఈశ్వరుడు అందరూ కూడా ఆత్మ చైతన్యంలో విలీనం అయిపోతారు ఆత్మయే సద్గురువు అనే స్థితి వస్తుంది కాబట్టి కల్పిత సంవృత్తి ఇది కాల్పనిక వ్యవహారం శిష్య గురువు మొదలైన వ్యవహారం కూడా ఉంటుంది ఇప్పుడు ఆత్మవిచారము అని ఒకటి ఉంటుంది ఆత్మవిచారం మనం చేస్తాం చూడండి విచారంలో విచారం అనగానే వ్యవహారం వచ్చేస్తుంది దేహము ఆత్మ దేహము ఆత్మ ఆత్మ దేహము కాదు అని అప్పుడే ఒక ఆత్మ అనాత్మ వ్యవహారం వచ్చేసింది కదా పరమార్థంలో రెండవది లేదు పరమార్థం అద్వైతం అంచేతనే పరమార్థతత్వానికి విచారం కూడా ఉండదు విచారం అంటే శబ్ద ప్రవృత్తి నిషేధ రూపంగా దాన్ని సూచించి వదిలిపెట్టడమే తప్ప విచారము పరమార్థ తత్వాన్ని విషయంగా చేసి నిరూపించేది ఏమీ ఉండదు కాబట్టి విచార ప్రక్రియ అంతా కూడా కల్పిత సంవృత్తే ఇది ఈ కల్పిత సంవృత్తి అన్నది గౌడపాదాచార్యుల యొక్క ఒక మహోన్నతమైన ప్రక్రియ ఎందుకంటే ఇక్కడ వేదము వేదాన్ని పోషించే గురువు శిష్యుడు కర్మకాండ మొత్తం అంతా కల్పిత సంవృత్తిలో పడిపోతుంది మోక్షశాస్త్రం కూడా కల్పిత సంవృత్తిలోకి వెళ్ళిపోతుంది ద్వైతులకి ఈ కల్పిత సంవృత్తి అంటే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది వాళ్ళు దాన్ని స్వీకరించలేరు ఎందుకంటే మీరు ద్వైతంలో చూడండి ఎంతసేపు గురువు గురువు అని చెప్పేసి చేస్తూ ఉంటారు మంగళాశాసనం అంటూ ఉంటారు ఎంతసేపు ఆచార్యులు పేరు కూడా ఆచార్యాన్ని పెట్టేసుకుంటారు పేరులో భాగమైపోయింది వేర్లో నేమ్లో చేసి పనేదైనా ఆచార్య అంటే అలాగ అంత బలంగా దాన్ని కృషి చేసేస్తారు అటువంటి స్థితిలో కల్పిత సంవృత్తియా గురువు అని ఎంత పాపం ఎంత పాపం అని సో కాబట్టి విచారంలో వ్యవహారం ఉంటుంది వ్యవహారంలో నీవు శిష్యుడు ఆయన గురువు ఆయనకు దండం పెట్టు వినయాన్ని ప్రదర్శించు ఇవన్నీ కూడా చిత్తశుద్ధి యొక్క ప్రయోజనం కోసం చెప్పినవి తప్ప చిత్తశుద్ధి అనే పరమ ప్రయోజనాన్ని అపేక్ష ఆకాంక్షిస్తూ ఒక కల్పిత సంవృత్తిని వ్యవస్థ చేశారు విచారంలో భాగంగా అంతే తప్ప నీకు తత్వంలోకి కూడా వీటిని మోసుకుపోతానని కాదు తత్వంలోకి వెళ్ళేప్పుడు గురువు శిష్యుడు అనే భేదమే ఉండదు అసలు ఆత్మ చైతన్యము ఏకరూపంగా ఉంటుంది చూడండి యోస్టి కల్పిత సంవృత్య పరమార్థన నాస్తిసు మీకు పరమార్థతత్వాన్ని తెలుసుకోవాలంటే సర్వాన్ని నిషేధించాల్సి ఉంది ఉదాహరణకి ఆత్మస్వరూపమునందు ధర్మాధర్మములు లేవు అని మొత్తం కర్మకాండ యొక్క విధి నిషేధాలను నిషేధించి ధర్మకారుణంటే విధి నిషేధ రూపంగా ఉంటుంది ఈ ధర్మం చేయి ఆ ధర్మం చేయి డూస్ అండ్ డోంట్స్ రూపంగా ఉంటుంది టెన్ కమాండ్మెంట్స్ లాగా అదంతా నిరాకరిస్తారు తత్వస్ ఎందుకంటే ఆత్మస్వరూపంలో ఆత్మకర్త కాదనేప్పటికీ ధర్మాధర్మ నివారణ అయిపోతుంది తర్వాత ఆత్మభోప్త కాదు అనేప్పటికీ సంసారంలో ఇహలోకంలో ఉండే సుఖ దుఃఖాల యొక్క నివృత్తి నివారణ అయిపో స్వర్గాది లోకములు అక్కడుండే సుఖ దుఃఖములు వాటి యొక్క నిషేధం అయిపోతుంది స్వర్గము నరకము అనేటువంటి వికల్పములన్నీ నిషేధింపబడతాయి తత్వ నిరూపణ దగ్గరకు వచ్చేప్పటికీ కర్మకి ఏ విలువ లేకుండా అయిపోతుంది తత్వ నిరూపణ దగ్గరకు వచ్చేప్పటికీ భావనకు అంటే సుఖాకార వృత్తి దుఃఖాకార వృత్తి డిఫరెంట్ మెంటల్ స్టేట్స్ వాటికి వేటికి విలువ లేకుండా అయిపోతుంది సర్వ అయిపోతుంది తత్వ నిరూపణంలో సర్వనిషేధం అయిపోతుంది కాబట్టి శిష్య శాస్తా ఇత్యాది వ్యవహారము అలాగే మిగిలి ఉంటుంది కాబట్టి చిత్తం సవిషయంగానే ఉంటుంది కాబట్టి అసంగత కుదరదు అనేటువంటి పూర్వపక్షము వసగదు చేతనే భాగవతంలో ఏకాదశ స్కంధంలో మాట ఉంది నా సూరయోహి వ్యవహారమేనం తత్వామర్శేన సహామనంతి అని ఏనం వ్యవహారం ఈ గురు శిష్య శాస్త్ర బోధా ఇత్యాది వ్యవహారం ఏదైతే కలదో ఈ వ్యవహారాన్ని విద్వాంసులు తత్వ నిరూపణంతో పాటుగా కలిపి చెప్పరు తత్వాన్ని చెప్పడం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ వ్యవహారాన్ని కూడా డ్రాప్ చేసేస్తారు తప్ప ఆ తత్వంలో అంతర్గతంగా ఇది ఉంటుంది అని చెప్పరు కాబట్టి మొత్తం వ్యవహారం కూడా కల్పితమే శిష్య గురు వ్యవహారంతో సహా సకలం వ్యవహారము కల్పితమే వ్యవస్థి కల్పిత సమృత్య పరమార్థేన నాస్తిసం ఇప్పుడు ఇది ఎలాగంటే చూడండి మీరు ఇది కుండ ఇది కుండ మీద మూత మూకుడు కుండ మూకుడు వాణ ఇది వ్యవహారం కానీ వైజ్ఞానిక దృష్టితో చూసినట్లయితే అదంతా కూడా మట్టి మాత్రమే వృత్తికేచ్చే అసత్యం కాబట్టి మీ వ్యవహారము మృత్తికా అని వర్ణించిన సందర్భంలో ఆ మృత్తిక మృత్తికయంలో ఘటత్వము శరావత్వము ఇలాంటి వ్యవహార లక్షణములు దాంట్లో భాగంగా ఏమీ ఉండవు కాబట్టి వైజ్ఞానిక దృష్టితో చూసినట్లయితే మీకు వ్యవహారం అనేది పూర్తిగా డ్రాప్ అయిపోతుంది దీని మీద మీరు మతపరమైన భావన కూడా అంటే సెంటిమెంటాలిటీ కూడా వ్యవహారంలో భాగంగా ఉంటుంది కల్పితంగా ఉంటుంది సెంటిమెంటాలిటీ కూడా ఎక్కువ ప్రాముఖ్యం ఉండదు ఉదాహరణకి ఒకతను చిరకాలం నుంచి ఇంట్లో గణేషుని యొక్క ప్రతిమనే ఆరాధిస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు తండ్రి ఇచ్చిపోయాడు గణేషుని ప్రతిమ అది బంగారుపు ప్రతిమ అది ఎలక అదే మూషికము ఆ మూషికం పెడతాడు ఆ మూషికం మీద ఇలా అన్నట్టుగా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అక్కడ గణేషుణ్ణి పెడతాడు పెట్టి ఓ బరినలో పెట్టుకుంటాడు రోజు పుష్పాలతో పూజిస్తాడు అలా ఉంటుంది ఓసారి ఎవైందంటే ఏదో మొత్తానికి కష్టం వచ్చింది ఆఖరికి బంగారం ఇది బంగారం కనబడుతోంది దీన్ని అమ్మాల సుచింది అమ్మాల చూస్తే తూకానికి పట్టుకెళ్ళాడు ఆ మూషికము పత్ తులాలు ఉన్నాయి అది సాలిడ్ గణేష్ పొట్టంతో డొల్ల ఎనిమిది తులాలే ఉన్నాయి వాడు అంటాడు మూషికానికి పదివేలు ఇస్తానండి గణేష్కి మాత్రం ఎనిమిది వేలే ఇస్తాను అంటాడు అంటే వీడంటాడు ఏమన్నా తప్పు అలా మాట్లాడతారు మూషికానికి పదివేలు ఖాయం కనీసం ఒక వెయ్యనా గణేష్కి ఎక్స్ట్రా ఇవ్వాలి కానీ గణేష్కి వెయ్యి ఇవ్వకూడదు అని వీడు అంటే వాడు అంటాడు అలా లేదా బాబు తోకలు చూసుకు గణేష్కి ఎనిమిది ఇస్తాను మూషికానికి పదివేలు ఇస్తాను వాడు అంటే ఏమన్నా చూడండి అలా మాట్లాడతాడు మూషికానికి పదివేలు ఇచ్చి గణేష్కి ఎనిమిది వేలు ఇస్తాను అంటాడు ఎంత ఇది కల్పిత సం సంవృత్తి కల్పిత సంవృత్యా పరమార్థన నాస్తి కాబట్టి అది బంగారము అనే దృష్టిలో ఇది గణేషుడు ఇది మూషికము ఇది విలువైనది ఇది విలువ తక్కువ ఈ కల్పిత సంవృత్తికి స్థానము ఉండదు కాబట్టి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో యదార్థ శాస్త్రాది విద్యతే సహా కల్పిత సంవృత్యా ఈ కల్పిత సంవృత్తి అనే పదాన్ని ఆయన చెప్తారు అయితే చెప్పే ముందు శిష్యుడు శాస్త్రము అన్న చోట ఏవమాదేర్ విషయస్యా అన్న చోట శిష్యుడు శాస్త్రము అది ఒక దృష్టాంతం చెప్పి ఆదిశబ్దం చేత ప్రమాత ప్రమేయము ప్రమాణము తీసుకోండి అని ఆనందగిరి సూచన చేసుకున్నాడు కాబట్టి అదొకటి గమనించాల్సి ఉంటుంది కల్పిత సంవృత్తి అంటే ఒకటి చెప్తున్నారు కల్పితాచస तिपत्य संवृति सामधारे सामस कलता संवृति अति कलू अति संवृति संवृति कल संवृत् अ संवृत्ति का संवृति संवृति अने पदों बौद्धु पदों కప్పివేయుక అజ్ఞానం వ్యవహారము వ్యవహారం అంతా జ్ఞాన కల్పితమే కదా కాబట్టి కల్పిత వ్యవహారము ఇప్పుడు ఇక్కడ శిష్యుడు శాస్త్రము అయితే గురువు శిష్యుడు శాస్త్రము అనే వ్యవహారం ఏదైతే వ్యవహారం అంటే భిన్నత్వం ఉంటుంది భేదం ఉంటుంది ఈ వ్యవహారము ఎందుకోసం కల్పించారంటే కల్పిత ద్వైతం అని నేను మీకు చెప్పాను పరమార్థ ప్రతిపత్తి ఉపాయత్వేన ప్రతిపత్తి అంటే జ్ఞానం ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం ఆ అద్వయ ఆత్మతత్వాన్ని అదే పరమార్థం అదే సత్యం పరమసత్యం అదే దాన్ని తెలుసుకోవటానికి ఉపాయంగా ఈ శిష్యుడు గురువు మొదలైనటువంటి ఈ కల్పిత ద్వైతమును అక్కడ పెట్టారు ఉపాయంగా పెట్టారు ఆ పర్పస్ సర్వైపోయిన వెంటనే ఆ ఉపాయం కూడా విలీనం అయిపోతుంది ఇది కూడా అంటే అజ్ఞాన కల్పితమే సంవృతి అంటే అజ్ఞాన కల్పితము సో కల్పిత సంవృతి దానికి తృతీయా విభక్తి వేసుకుంటే తయా అంటే కల్పిత సంవృత్యా అంటే కల్పితమైన వ్యవహారము చేత యహ అస్తి ఏది ఉన్నదో అంటే ఏది ఉన్నట్టుగా మనం కల్పించుకుని వ్యవహారం చేస్తూ ఉంటామో ఇప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేయాలనుకోండి విఘ్నేశ్వరుడిని కింద కూర్చోబెట్టి మూషికారిని ఎత్తిమీప పూజ చేస్తారా చేయరు బరువు ఎక్కువన్నా విలువ ఎక్కువైనా అలా మూషితాన్ని కింద పెట్టి విఘ్నేశ్వరుని పైన పెట్టే పూజ చేస్తారు కల్పిత సంవృత్తి అలాగనే ఈశ్వరుని ఎందు ప్రీతి భక్తి నిర్మాణం అవుతుంది ఆ భక్తి యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటే వీడు ఆత్మతృత్వాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు సో ముందు ప్రారంభంలో అలాగే మొదలు కాబట్టి అది సంవృతి కల్పితము వ్యవహారిక కల్పితమైన వ్యవహారము కానీ ఎందుకు కల్పించారు అలాగా అలా ఎందుకు కల్పించారంటే కేవలము పరమార్థ ప్రతిపత్తి ఉపాయతులైన కల్పిత ఆ విషయాన్ని మర్చిపోకూడదు ఇప్పుడు సింబల్ కల్పిస్తా శ్రీరాముడు సింబల్ అంటారు దేనికి సింబల్ శ్రీరాముడు పితృవాక్య పరిపాలనను రాణం పోయిన ధర్మాన్ని విడిచిపెట్టకుండా అనేదానికి సింబల్ అయ్యి ఇప్పుడు సింబల్ అన్నప్పుడు సింబల్ ఇన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో వాల్యూ Its value lies in the spirit behind the symbol. Symbol is not a spirit, but it is not a spirit. If you look at the minus the spirit, the symbol is not a symbol. If you look at the spirit, this symbol is not a symbol. Do you look at the symbol? The symbol is not a symbol. It is an effort that we create for ourselves. అండ్ ఎంగేజ్ అవ్వాలి సార్ ఊరేగిస్తూ ఉండడం సింబల్స్ని ఊరేగిస్తూ ఉండడం సింబల్స్గా అలంకారాలు చేయడం సింబల్స్కేమో బంగారపు తొడుగులో మీద ఆ సింబల్స్నేమో పల్లకీరులో నువ్వు ఏనుగుల మీద ఎక్కించి ఊరేగిస్తున్నావు ఏనుగు పర్మిషన్ అడగద్దు ఏనుగు మీద ఊరేగించే ముందు ఓ ఏనుగు నువ్వు అడవికి పోయి నీ అంతకు గడ్డి వేస్తూ ఉందాం అనుకుంటున్నావా లేకపోతే దేవుణ్ణి నేను ఎక్కిమిబెట్టు నీట్టు తిప్పుదామనుకుంటున్నావా అని ఏనుగుని వీడు అడిగితే అది చెప్తుంది దానికి మోగజీవి అది చెప్తుంది నువ్వు దేవుణ్ణి పెట్టావో నెట్టి మీద మన నాకేమో తెలియదు రాప్ప ఈ రోడ్ల మటు జరగడం నాకు బాగులేదు నన్ను అడవిలో వదిలిపెట్టేయని చెప్తుంది కాబట్టి కల్పిత సంవృత్తి అనేదాన్ని గుర్తించాలి పరమార్థ ప్రతిపత్తి ఉపాయము అని గుర్తించాలి అది గుర్తించకుండగా ఇక సింబల్కి అంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేయటం ఇది ఇది ఒక వికృతి తయ అస్తి అంటే ఆ కల్పిత వ్యవహార దృష్ట్యా ఏది ఉన్నదో అదనమాట తయాయ అస్తి అంటే ఏది ఉన్నదో పరమాన నాస్ విద్య పరమాథంలో అది లేదు అని ఆయన ఆగమ ప్రకరణలో వాక్యాన్ని కూర్చేస్తున్నారు జ్ఞాతే ద్వైతన్న విద్యతే అని ఆగమ ప్రకరణలో ఉంది అక్కడ ఏమనుందండి ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఆత్మతత్వాన్ని ఉపదేశించుట అనే నిమిత్తంగా అయం ఉపదేశాత్ పంచమి నిమిత్త పంచమి ఉపదేశించుటానే నిమిత్తంగా అయం వాద వీడు గురువు వీడు శిష్యుడు ఇది ఆయుధి శాస్త్రము అనే వ్యవహారము అనే పలుతులు ఉన్నాయి తప్ప అదే యథార్థమని అనుకోరాదు అని ప్రథమ ప్రకరణంలో ఉందండి ఎక్కడో శ్లోకం ఒకసారి శ్లోకం అంటే కూడా ఆచార్యుల యొక్క శ్లోకం జ్ఞాతే ద్వైతన్న విద్యతే చాలా గొప్ప శ్లోకం పద్దెనిమిదో శ్లోకం ఓకే పదహారు డిగ్రీకి వచ్చాను ఇప్పుడు పద్దెనిమిది డిగ్రీకి వచ్చాను అందాము వికల్పో వినివర్తే కల్పితో ఎదికే నచిత్ వికల్ప అంటే భేదం భేదం కల్పితమైతే కనుక అలా పట్టుకుని ఉండదండి ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి శాస్త్రము చేత వేదము చేత ఆచార్యుని చేత కల్పించబడుతుంది ఏదో మోడల్ని పెడతారు అది ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేసి పోతుంది అది ఉపదేశాదయం విద్యే ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే శిష్యాది భేద వికల్పోయి శిష్యుడు గురువు మొదలైనటువంటి భేదమును కల్పించుట కూడా ఆత్మజ్ఞానము వీడికి కలగడానికి ముందే ఉంటుండది అది కూడా ఎందుకంటే ఉపదేశ నిమిత్త ఉపదేశమనే నిమిత్తంగా వచ్చిందది అత ఉపదేశాదయం వాద శిష్య శాస్త శాస్త్రమితి శిష్యుడు గురువు శాస్త్రము పదప్రయోగము భేద భేద ప్రయోగం భేదాన్ని ఇది ఉపదేశ నిమిత్తంగా వచ్చింది ఉపదేశం తీరిగితే ఏమైపోతుంది ఉపదేశకార్యేతు జ్ఞానే నిర్వృత్తే జ్ఞాతే ఉపదేశం యొక్క ప్రయోజనం ఏమిటి జ్ఞానం ఆ జ్ఞానం కలిగిన తర్వాత ద్వైతన్న విద్యతే అంటే పరమార్థతత్వే జ్ఞాతే ద్వైతన్న విద్యతే అని అక్కడ చెప్పినాము చూడండి మనకేమవుతుందంటే మనం అంటే నేను ఇలా అన్నాన్ని తమరు అన్యథా భావించకూడదు మనం చిన్నప్పటి నుంచి కూడా మనము భోజనం చేసి దేహాన్ని పెంచినట్టుగానే ఆహారాన్ని తింటూ దేహాన్ని పెంచుతాము అలాగే పదజాలాన్ని భావజాలాన్ని ఆహారంగా పెట్టి మనస్సుని పెంచి పెద్ద చేస్తాం పదాలు గురువు శిష్యుడు శాస్త్రము చాలా యోగ్యమైన పదాలు దేవుడు దేవుడంటే పదమేగా వీడికి పదం తప్పని అంతకంటే ఉంది పదము ఆ పదాన్ని బట్టి భావ వైకుంఠము ఏమిటి వైకుంఠం అంటే ఇట్ ఈజ్ ఎ వర్డ్ కన్వీన్ అ మెసేజ్ తత్వం తెలిసిన వాడికి శుద్ధమైన హృదయము అని తెలుస్తూ ఉంటుంది వాడికి సింబల్ పట్టుకున్న వాడికి అక్కడ ఎక్కడో ఉంది అంటే సో ఈ విధంగా పదములు వాటికి సంబంధించిన భావాలు తర్వాత సిద్ధాంతములు కల్చర్ సిరీస్ అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం థీరీయే ప్రతి వడికి థీరియేది ప్రాక్టీస్ ఎవరికీ లేదు విశిష్టాద్వైతీ సంసారే అద్వైతీ సంసారే తర్వాత ఈ వికల్ప జ్ఞానం ఈ భేదపూర్వకమైన జ్ఞానం ఇదంతా మనస్సు నిండా పెట్టేసుకుంటాడు ఆఖరికి ఎలా తయారవుతుందంటే మైండ్లో ఎంటీ స్పేస్ అనేది ఉండదు మీరు ఏది పలికినా ఆల్రెడీ వాడికి అరడదని వచ్చేస్తారు ముందుకు మీరు గురువు అనగానే వాడికి డజన్ శ్లోకాలు గుర్తుకొస్తాయి లేకపోతే డజన్ ఐడియాస్ వచ్చేస్తాయి ముందుకు డజన్ అంటే డజన్ కొంతమంది ఏం చేశారంటే గురు పాదుకా పూజ ఒక పుస్తకం ఒకటి తయారు చేసేసారు తయారు చేసేసి మామూలుగా ఈ షోడశోపచార పూజ స్టైల్లో ఇక్కడ కూడా పూజ పెట్టేసి ఏవో కొన్ని శ్లోకాలు మంత్రాలు పెట్టేసి ఒక పూజా కార్యక్రమం కింద తయారు చేసి మళ్ళీ తడువుకోక్కరు లేకుండా మన గ్రూప్ ఎప్పుడు కలిసినా దీన్ని చేసేసుకోండి అని ప్రింట్ చేసి కట్టి పెట్టేటం ఇంకా మన గ్రూప్ ఎప్పుడు కలిసినా వెండిపళ్ళం పువ్వులు వెండి నీళ్ళు ఇంకా మొత్తం అంతా సరంధానం వచ్చేస్తుంది అందరూ కలిసి ఇది ఒక అరగంట కార్యక్రమం ఈ అరగంట కార్యక్రమం అయ్యేప్పటికీ నీరసం వస్తుంది వీడికి పోయి బ్రేక్ఫాస్ట్ కాఫీలు టీలు తవ్వుతాడు పోయి ఈ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు స్కూటర్ ఎక్కి ఏమిటి చేసేవరా అంటే స్వామీజీని దర్శించి వచ్చామంటాడు మేము ఏదాంతం అధ్యయనం చేస్తున్నాం అంటాడు ఏదో చెప్తాడు సో మీరు ఏదైనా మాట్లాడితే అరడగన్ పదాలు చెప్తాడు హియాస హాఫ్ ఎడజన్ సెంటెన్సెస్ రెడీ సిటింగ్ దాని ఏది చెప్పినా దాని ఆత్మాలుగానే హియాస్ హాఫ్ ఎడజన్ వర్డ్స్ దాని ఈ రకంగా దూనివర్టీ స్పేస్ ఇట్ ఆల్ అంత క్లటర్ అయి ఉంటుంది ఎప్పుడైతే మీకు మైండ్లో అన్ని ఐడియాస్ అన్ని పదాలు నిండిపోతాయో మీరు సత్యాన్ని దర్శించగలిగే స్పేస్ లేకుండా అయిపోతుంది ఆ ఓపెన్నెస్ ఉండదు ఆ రిసెప్టివిటీ ఉండదు ఆ క్రియేటివిటీ ఉండదు అలా అయిపోతుంది ఎవడైతే ఈ భావాలనన్నిటినీ ఈ ఐడియాస్ ఈ కల్ఫిష్ థింకింగ్ ఇదంతా కూడా పక్కకి రోజుకొచ్చి దేన్ని నిరాదరణపూర్వకంగా త్రోసిపుచ్చటం కాదు జస్ట్ టు మేక్ ది మైండ్ ఎంటీ యూ రిమూవ్ ఆల్ దట్ దీన్ని ఒకదాని ఎందు రాగము ఇంకొక దాని ద్వేషబుద్ధి అలా ఉండకూడదు అలాంటి సినిసిజమ్ నేను అంటల్లా ఎంటీనెస్ ఆఫ్ ది మైండ్ ద మైండ్ ఈజ్ నాట్ కాట్ ఇన్ ఆల్ దిస్ వెబ్ ఆఫ్ ఐడియాస్ అండ్ వర్డ్స్ అవే ఉండవు మైండ్లో మైండ్ ఎంటీగా ఉంటుంది అటువంటి మైండ్ మాత్రమే చాలా సత్యాన్ని చూడగలుగుతుంది టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని క్రామ్ చేసి పెట్టి జ్ఞానము అనే పేరుతోటి ఆ మైండ్ సత్యాన్ని చూడలేదు కాబట్టి తర్వాత ఏ మైండ్ అయితే నిర్విషయమో అనే స్థితి లేకుండగా ఎప్పుడూ విషయముల యొక్క ప్రవాహంతో ఎలా నిండిపోయి ఉంటుందో సో అటువంటి మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు హైపర్ యాక్టివ్ ఆల్వేజ్ సీకింగ్ సంథింగ్ ఆర్ దే ఐ వాంటస్ ఐ వాంక్ దట్ అంటో ఆల్వేజ్ ఐ హ్యావ్ అచీవ్డ్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ దట్ అని ఎప్పుడూ అచీవింగ్ ఎప్పుడు డిమాండింగ్ ఐ వాంట్ దిస్ అటువంటి మైండ్ సత్యాన్ని దర్శించలేదు కాబట్టి ఈ వికల్పములన్నీ కూడా మనస్సులో పెట్టేసుకుని అది సత్యదర్శనానికి ఆటంకం అయిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి శిష్యుడు గురువు కూడా ఒక బలమైన వికల్పంగా ఉండకూడదు అంచేతనే భగవాన్ మహర్షి మొదలైన వాళ్ళు ఈ గురువు శిష్య అనేటువంటి దీన్ని ఆధునిక కాలంలో కొంతమంది మహాత్ములు పుష్ చేసే లెవెల్లో వాళ్ళు పుష్ చేయరు కొంతమంది దీన్ని బలంగా పుష్ చేస్తారు ఎప్పుడైనా అంటే ఈ జనానికి అది కూడా లేకపోతే వీళ్ళు మరీ దాన్ని తప్పిపోతారండి సంథింగ్ హోల్డ్ ఆడుతూ అని అలా అంటారు మరి ఐ డోంట్ నో ఐడోట్ నో నేను అలాగా నేను అలా చూడలేకపోయాను ఎందుకంటే మీరు అలా చూడాలంటే ఈ జనం మీద ఒక రకమైనటువంటి నో కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా యూ హ్యాట్ డిబంక్ అండ్ నువ్వు పాఠం చెప్పి వాళ్ళకి మీదే నీకు కానిపి వీళ్ళకి అర్థం కదలండి చెప్పినాను వీళ్ళకి చాలండి అనే లెవెల్లో మీరు చూడాలంటే యూ డునాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ స్టూడెంట్ ది పర్సన్ హూ స్టడీస్ బిఫోర్ యూ యూ డునాట్ రెస్పెక్ట్ హిమ్ యూ యూ థింక్ దట్ హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నాలెడ్జ్ అనే లెవెల్లో ఆలోచించి వీడికి చాలని అన్నాడంటే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ దట్ అమౌంట్స్ టు హైపోక్రసీ చాలా తప్పని నా అలా చేయకూడదు వాడికి ఆ యోగ్యత లేని సందర్భంలో పాఠం చెప్పడం మానేయాలి అంతేగాని పాఠమో వైపు నుంచి ఇంట్లో ఇంకోవైపు నుంచి వీడికి చాలే వీడి వీడి బతుక్కి చాలే అనేటువంటి సినిసిజమ్ చాలా తప్పు చాలా ఇవన్నీ ప్రాబ్లమ్సేనా ఇప్పుడు కర్మ ఉందనుకోండి కర్మ నింద ఉంటుంది ఇప్పుడు మీరు వైరాగ్యము ఇప్పుడు స్వర్గాది స్వర్గాదులని శ్రీకృష్ణుడు కర్మ నింద చేస్తాడు క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి ప్రతి అని అనేక క్రియలతో నిండి ఉంటుంది బాబు ఇది అని కర్మ చేస్తాడు ఆయన కామ్యకర్మల్ని నిందిస్తాడు నిందించడం అంటే తిక్తాడని కాదు విమర్శిస్తాడు దాన్ని హీ సెన్షూర్స్ ఇట్ కర్మనింద చేస్తే కాబట్టి పాఠం చెప్పేప్పుడు ఎంతో కొంత కర్మ నింద తప్పడు తర్వాత నా బుద్ధి భేదం జనయ్యేదానాం కర్మసంగినామని ఒక శ్లోకం నేను ఆ శ్లోకం చదువుతుంటే నాకు డౌట్ వచ్చింది అయ్యట నేను ఎక్కడైనా ఇలాంటి పొరపాటు చేశానా నాకే డౌట్ వచ్చింది చాలా ఆత్మవిమర్శ చేసుకుని నా మడికి నేను చాలా ఒక పది నిమిషాలు ఇబ్బంది పడ్డాను ఈ ఎదురా భగవంతుడాయిదని ఎందుకంటే వాళ్ళు ఎవరిలో ఏదో కర్మ చేసుకుంటుంటే నేను వెళ్ళి కర్మ చేసినట్లయితే వాళ్ళ బుద్ధికి భేదం కలుగుతుంది అయితే బహుశా మనం వల్ల చేయట్లేదని పాఠం చెప్పేప్పుడు మరి శ్లోకానికి పాఠం చెప్పకపోతే ఇంకేం చెప్తారు అది కర్మ నింద అయితే మీరు అవుతుంది కర్మ నింద అంటే కర్మ వల్ల నా కర్మణా మోక్ష అంటే కర్మ నింద అయిపోలేదండి ఇట్ సో కాబట్టి ఎవళ్ళైనా పూజ చేసుకుంటూ ఉంటే అక్కడికి పిలవని పేరంతంగా వెళ్ళి అక్కడ ఉపన్యాసం చెప్పొద్దని అభిప్రాయం అయ్యి ఉంటుంది అంచేతనే ఈ పెళ్లిళ్ళు పేరెంటాలు వాటిల్లో దూరకూడదండి ఎందుకంటే మీరు పెళ్లికి వెళ్ళారనుకోండి ఏదైనా చెప్పండి స్వామీజీ అంటే ఏం చెప్పాలి ఈ వివాహ బంధం చాలా గొప్పది అని చెప్పాలి యా బాత్ అది చెప్పడానికి స్వామీజీలు ఎందుకు వివాహం గొప్పది పెళ్లి చేసుకుని మీరు చక్కగా అన్యోన్యంగా ప్రేమతో ఉండండి పిల్లలకని బాగా డబ్బు సంపాదించండి ఇది చెప్పడానికి ఇది ఎలా ఉంచేస్తారు కాబట్టి ప్రాబ్లం అండి దిస్ ఇస్ ఆల్ ప్రాబ్లం అంచేత వీటన్నిటికీ ఒక పరిష్కారం ఒకటి ఉంది మౌనంగా ఏకాంతంగా ఉండిపోవడం అది దట్ ఈజ్ రియల్ తర్వాత ఈ టీవీ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు మన్నేమో మన వాళ్ళు వడేసి పట్టేస్తారు మనం తప్పి జీవోని స్థితిలో పడిపోతుంది తర్వాత పశ్చాత్ బుద్ధయ ఇప్పుడు ఆ పశ్చిమ బుద్ధయ మనం పుడపాటు చేసామని తర్వాత అనిపిస్తుంది అప్పుడు అనిపించారు అప్పుడు ఆ గ్లెటర్ కొంత ఉంటుంది కొంత వాళ్ళ పుష్ కొంత ఉంటుంది ప్రారంభాధీనంగా పోతాడు అక్కడ వెళ్ళి భక్తి దేవుడు దయ్యం ఏదో చెప్పాలి కానీ అక్కడ నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళకి దేవుడే దేవుడంటే డబ్బే దేవుడు వాళ్ళ ప్రోగ్రాము దేవుడి ప్రోగ్రాము అరగంటుంటే వాళ్ళు దాంట్లో ఏడెనిమిది కమర్షియల్స్ పెడతాడు అరగంట దేవుడు ప్రోగ్రాంలో ఏడెనిమిది కమర్షియల్స్ పెడతాడు సాయిబాబా స్మృత్యంజలి అంటాడు దాంట్లో రెండున్నర నిమిషాలకు ఒకటి గొప్పన కమర్షియల్స్ ఉంటాయి ఇప్పుడు ఇది సాయిబాబా స్మృత్యంజలి అదే కమర్షియల్స్ ప్రమోటా అర్థం వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఛానలే గొప్ప ఏమో అని అనిపిస్తుంది దేవుడు దేవం కంటే ముఖ్యంగా ఛానలు దాని ఇంట్రెస్ట్లే ముఖ్యం అని ఈ రకంగా చాలా లోకం చాలా సంఘము చాలా చెడ్డది కాబట్టి ఊరికే ప్రతి దాంట్లో దూరకూడదు వెరీ ప్రాబ్లమాటిక్ ఎనీవే ఇదంతా డైట్య సో కల్పిత సంవృత్తి ఏది ఉన్నదో అది యథార్థంగా నాస్తిస విద్య జ్ఞాతే ద్వైతం న విద్యుమ్ ఇది రేపే పూర్త్య ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద